కేఎన్ మల్లీశ్వరి ప్రముఖ రచయిత్రి సామాజిక కార్యకర్త ఉద్యమకారిణి ఇప్పటి వరకు ఇరవై రచనలు చేశారు అందులో కథలు నవలలు కథా సంకలనాలు స్మృతి రచనలు ఉన్నాయి మల్లీశ్వరి రాసిన నీల నవలకు రెండు సంవత్సరానికి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా పోటీలలో ఉత్తమ రచయితగా ఎంపికయ్యారు రెండు వేల పదిహేడులో లార్డ్లీ మీడియా అవార్డును జర్నలిజం విభాగంలో సొంతం చేసుకున్నారు వాసిరెడ్డి సీతాదేవి స్మారక అవార్డును అందుకున్నారు అంతేకాకుండా మరెన్నో అవార్డులు అందుకున్నారు కేంద్ర సాహిత్య అకాడమీతో సహా పలు సాహిత్య వేదికలు నిర్వహించే సభలు సమావేశాలకు అతిథిగా వక్తగా పత్ర సమర్పకురాలిగా హాజరయ్యారు ప్రజాస్వామ్య రచయిత్రల వేదిక స్థాపక సభ్యురాలు ప్రస్తుతం ప్రరవే ఆంధ్రప్రదేశ్ కార్యదర్శిగా విధులు చేపట్టారు అంతకు ముందు ఉపన్యాసకురాలిగా విద్యార్థుల కోసం గోస్తని అనే గోడ ప్రయోగాత్మకంగా నిర్వహించారు మహిళలు యువత బాలల సమస్యల పట్ల స్పందించడంతో పాటు వాటికి పరిష్కారాలు వెతికే పనిలో ఉంటారు మల్లీశ్వరి స్కూల్ రేడియో ద్వారా శ్రోతలతో ఆమె అనుభవాలను అభిప్రాయాలను పంచుకోబోతున్నారు స్వాగతం మల్లీశ్వరి స్కూల్ రేడియో శ్రోతలకి నేను ఈ రోజు ఓ ప్రముఖ వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను ఆవిడ ఎన్నో నవలలు రాసారు సామాజిక కార్యకర్త అంతేకాకుండా ఉద్యమకారిణి మహిళా హక్కుల గురించి జెండర్ అంశాలపైన చాలా పరిశోధన చేశారు అంతేకాకుండా తను రాసిన నవల నీలాకు రెండు సంవత్సరంలో తాన బహుమతి అందుకున్నారు ముఖ్యంగా ప్రజాస్వామ్య రచయితల వేదిక తరుఫున ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేశారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామిక మహిళా రచయితల వేదికకు కార్యదర్శిగా పనిచేస్తున్నారు ఆవిడే మన మల్లీశ్వరి ఈరోజు స్కూల్ రేడియో శ్రోతలతో తన మనసులోని భావాలు పంచుకోవడానికి వచ్చారు చెప్పాలని ఉంది కార్యక్రమం ద్వారా స్వాగతం అండి నమస్తే నమస్తే అండి స్కూల్ రేడియో శ్రోతలకి కూడా నమస్కారం నా శుభాభినందన్లు మీ బాల్యం గురించి తర్వాత మీరు చదువుకున్న జ్ఞాపకాల గురించి ఒకసారి పంచుకోండి స్కూల్ రేడియోలో మాట్లాడడం అనేటువంటిది నాకు మొదటిసారి నేను ఫేస్ చేస్తున్నటువంటి అనుభవం ఇది చాలా ఇష్టంగా నేను ఈ కార్యక్రమానికి కార్యక్రమంలో మాట్లాడాలి అని చెప్పి అనుకున్నాను ఇక బాల్యం గురించి మాట్లాడడం అంటే నేను పుట్టి పెరిగిందంతా కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏలూరు అనే ప్రాంతంలో నేను పుట్టి పెరిగాను అక్కడ ఒక పల్లె వేంపాడు అనేటువంటి గ్రామం కలపరు దాటిన తర్వాత లోపలికి ఒక రెండు కిలోమీటర్లో వెళ్ళినప్పుడు ఆ లోపలికి ఒక గ్రామం అక్కడ మా అమ్మ మా నాన్నగారు వ్యవసాయ కుటుంబం మాది నలుగు రక్క చెల్లుళ్ళమ్ మేము పుట్టినప్పుడు అంటే చిన్నప్పటి నుంచి కూడా మగపిల్లలుతో పోటా పోటీగా తల్లిదండ్రులు మమ్మల్ని పెంచడం అనేటువంటిది కనిపిస్తుంది అంటే వారు నలుగురు ఆడపిల్లలను ఎందుకు కన్నారని నేను చాలా సార్లు అడిగినప్పుడు మగపిల్లాడి కోసమే కన్నారు తప్పనిసరిగా కానీ ఆ మా అమ్మ నేను పుట్టినప్పుడు అంటే నేను నాలుగో ఆడపిల్లని మా కుటుంబంలో నేను పుట్టిన అయ్యో నాలుగోసారి కూడా ఆడపిల్లే పుట్టిందా అని మా అమ్మ ఏడ్చిందట హాస్పిటల్లో ఎందుకు ఏడ్చావు నేను పుట్టినప్పుడు ఎందుకు ఏడ్చావని నేను చాలా సార్లు అడిగేదాన్ని మగపిల్లాడు ఉండాలి కదమ్మా అని అనేది మా కానీ కాలం గడిచే కొద్దీ కూడా ఆడపిల్లలు అనేటువంటి ఒక వివక్ష అనేటువంటిది లేకుండా తల్లిదండ్రులు పెంచడం వల్లే మేము చదువుకున్నామని అనుకుంటాను అంటే మా పెద్ద రెండో అక్క పెద్దగా చదువుకోకపోయినా మూడో అక్క నేను ఇద్దరం కూడా రీసెర్చ్ వరకు కూడా రాగలిగాము బాల్యంలో చాలా మర్చిపోలేటువంటి అనుభవం అనుభవాలు మన పెంపకాన్ని తీర్చిదిద్దినటువంటివి ఇవన్నీ కూడా చాలా అంటే వ్యక్తిత్వాన్ని బిల్ట్ చేయడంలో నిర్మించడంలో బాల్యం చాలా ప్రధానమైన ముద్ర వేస్తుంది ముఖ్యంగా మా నాన్నగారు మమ్మల్ని పెంచినటువంటి విధానం ఆల్మోస్ట్ ఆడపిల్లల్ని భుజాల మీద కిక్కించుకుని ఒక యువరాణుల్లా పెంచినటువంటి తండ్రి ఆయన అంటే ఎంతో పేట్రియార్ ఉన్నటువంటి సొసైటీ మంది ఆడపిల్లలంటే తండ్రుల దగ్గర నుంచి భర్త అన్నదమ్ములు అందరూ కూడా ఆ పెంపకంలో ఉండే ఒక వివక్ష ఉంటది దాని నుంచి పెడగా వెళ్లి ఆయన మాతో అట్లా మెలిగిన విధానం అందుకే ఎక్కువగా నేను మా అమ్మ గురించి కన్నా మా నాన్నగారు గురించే నేను ఎక్కువ మాట్లాడతాను కొన్ని ఘటనల ద్వారా తిత్వాలు మనం పంచుకోవడం బాగుంటుంది నా పేరు కేఎన్ మల్లీశ్వరి నా ముద్దు పేరు జాజి అయితే మా చిన్నప్పుడు తాలింటికి వెళ్ళాము నేను మా నాన్నగారు ఏదో పని మీద తీసుకుని వెళ్లారు అక్కడ ఒక ఆవిడ చాలా అందంగా తెల్లగా సన్నగా పొడవగా ఉండే ఒక ఆవిడ ఉంటుంది ఆవిడ నన్ను చూసి మీ నాలుగో దానికి అంటే ఆ కాలంలో అంతమంది పిల్లలు ఉన్నప్పుడు నెంబర్లతోనే పిలిచేవారు ఈ నాలుగో దానికి జాజి అని ఎందుకు పేరు పెట్టారు జాజీ అంటే సన్నగా తెల్లగా సుకుమారంగా ఉండాలి కదా ఇది నల్లగా ఉంటది కదా అని చెప్పి ఆవిడ అన్నారు అన్నప్పుడు నాకు అప్పుడు నేను చాలా చిన్నపిల్లని ఒక ఏడు ఏడెనిమిదేళ్ళు ఏవైనా ఉంటాయేమో అంటే ఆ రంగుకి సంబంధించిన కామెంట్ నన్ను ఆ చిన్న బాగా హర్ట్ చేసింది అప్పుడు నేను అంటే చాలా అవమానంగా అంత అక్కడ చాలా మంది చుట్టాలు ఉన్నారు వాళ్ళందరి ముందు చాలా అవమానంగా నేను ఫీల్ అయితే మా నాన్నగారు వెంటనే నన్ను ఆ దగ్గరికి తీసుకుని వాళ్ళందరికి చెప్పారు జాజీ అంటే జాబిలిలోని చల్లదనం జిలేబిలోని తియ్యదనం జా అంటే జాబిలిలోని చల్లదనం జీ అంటే జిలేబులను తీయదనం కలిసి మా జాజీ చాలా బాగుంది నిజానికి అంత గొప్ప కవిత్వం నా లైఫ్ లో మొట్టమొదటి నేను విన్నానని అనుకుంటా మా నాన్నగారే నా మొదటి కవి నేను అనుకుంటాను సో ఆడపిల్లలకి కాన్ఫిడెన్స్ పెంచడం అంటే బయట నుంచి వచ్చే కామెంట్స్ నుంచి ఆయన మమ్మల్ని అంటే ఏదో ఏదైనా కావచ్చు ఇది ఒక రంగుకి సంబంధించి చెప్పాను పిల్లల జీవితంలో వచ్చే ప్రతి మలుపు దగ్గర కూడా ఆయన చాలా బాగా నిలబడ్డారు ఇప్పుడు కూడా ఆయనకి డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదేళ్ల వయసు మేము వెళ్తున్నాం మేము కార్ వేసుకుని వెళ్ళినా లేదా రైలు వెళ్దినా ఎట్లా వెళ్ళినా ఆయన ఆడ దగ్గరికి ఆ స్కూటర్ వేసుకుని వస్తారు నన్ను అక్కడి నుంచి ఎక్కించుకుని తీసుకెళ్ళడం ఆయనకి అట్లా అలవాటు అయినటువంటి పని సో బాల్యంలో తండ్రి ముద్ర చాలా పెద్దది నాకు సో ఇంకా చదువు దగ్గరకు వచ్చేసరికి నేను చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలనుకున్నాను చాలా మంది లాగే డాక్టర్ కాబోయే యాక్టర్ యాక్టర్ కాలేదు చాలా సార్లు నేను డాక్టర్ అవ్వాలనుకున్నా నాకు సైన్స్ మ్యాథ్స్ అంటే నాకు చాలా భయం నాకు అవి ఎక్కలేదు ిఏ తెలుగు నేను చదివాను తర్వాత బిఏ చదువుతున్నప్పుడు ఒకసారి మా కాలేజీ లెక్చరర్ కి ఒక ఆవిడకి అడిగాను ఆవిడ అడిగింది మీ గోల్ ఏంటంటే డాక్టర్ అవ్వాలనుకున్నాను అవ్వలేకపోయానంటే ఇట్లా అవ్వకపోయినా ఇంకో రకంగా డాక్టర్ అవ్వచ్చు అని చెప్పింది ఆవిడ సో అప్పుడు నేను ఎట్లయినా రీసెర్చ్ చేయాలి తెలుగు సాహిత్యంలో అనేటువంటిది నాకు బీజం పడినటువంటి ఘటన అది ఆ తర్వాత నేను తెలుగు లిటరేచర్ లోనే పీజీ చేశాను తెలుగు సాహిత్యంలో అట్లాగే కేతు విశ్వనాథరెడ్డి కథల ఎంఫిల్ చేసి ఓల్గన్ అవలల్ లేదా పిహెచ్డి చేశాను సో చదువు కూడా నేను ఏలూరు సెంటర్సా కాలేజ్ లో చదివాను తర్వాత రాజమండ్రి తెలుగు యూనివర్సిటీ లో చదివాను పిహెచ్డి ఆంధ్ర యూనివర్సిటీలో సంబంధించిన ముఖ్యంగా మీ రచన వ్యాసాంగానికి వచ్చేసరికి మీ చిన్నప్పుడు సాహిత్యం పట్ల ఎలా కలిగిందంటారు అసలు సాహిత్యంతో మీకు సంబంధం ఎలా ఏర్పడిందంటారు అది చాలా మందికి లాగే నాకు కూడా చిన్నప్పుడు మా నాన్నగారి ఇంట్లో డిటెక్టివ్ పుస్తకాలు చదివారు బదుబాబు ఆయన మా పక్కన హనుమాన్ జంక్షన్ లోనే ఉండేవాడని తర్వాత తెలిసింది మాకు షాడో అనే క్యారెక్టర్ విపరీతంగా ఆకర్షించేది అట్లాగే మా ఇంటి ఎదురుకుండా కొంతమంది ఆడపిల్లలు వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ బస్సులో వచ్చి అద్దెకిచ్చి మళ్ళీ వసూలు చేసుకుని తీసుకుని అక్కడ వాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళ నుంచి మేం తెచ్చుకుని వాళ్ళ దగ్గర నుంచి చదవడం అట్లాగే మా ఇంట్లో సితారు వచ్చేది నాకు బాగా గుర్తుంది సితారాలో వచ్చే స్టోరీలు చాలా చిత్రంగా అంటే చదవడం ఎక్కడ చిన్న కాగితం మొక్క కనపడినా చదవడం అనేటువంటిది బాగా అలవాటు అయింది చాలా మందికి లాగే డిటెక్టివ్ నవలలు స్త్రీలు రాసిన ఎద్దనపూడి వీళ్ళందరూ రాసిన వాళ్ళు చాలా వాళ్ళు లేకపోతే అసలు ఈ రోజు చాలా మంది పాఠకలు లేరు రచయితలు లేరు వాళ్ళ ప్రభావం చాలా ఎక్కువ ఉండేది తర్వాత ల్యాటర్ నేను తెలుగు సాహిత్యంలోకి వచ్చాకే సీరియస్ రచనలు అయితే నేను చదివాను నాకేమి నేను రచయిత అంటే నా కనుక రచయితలైన వాళ్ళు అంటే వాళ్ళ ప్రోత్సాహంగా అటువంటిది ఏమీ లేదు అట్లాగే మీరు ఇందాక నా సామాజిక కార్యకలాపాల గురించి కూడా మీరు ప్రస్తావించారు నేను పెద్ద రాజకీయాల్లో ఎప్పుడు లేను ఏ ప్రజా ఉద్యమాల్లో కూడా నా అంటే నా ఎర్లీ డేస్ లో నేను ఎప్పుడు లేను అంటే నేను సాధించుకున్నది ఏమైనా ఉంది నా సొంత ఆసక్తులతోనూ నా సొంత ఉత్సాహంతోనూ నా నేను బిల్డ్ చేసుకున్న చైతన్యం నుంచే ఇవి తప్ప నా బాల్యంలో గాని నా యవనంలో గాని ఏవి నన్ను ప్రభావితం చేసిన వాటిల్లో లేవ్ రాయడం అనేటువంటిది మాత్రం చిన్నప్పుడే చిన్న చిన్న కవితలు అవి రాసేదాన్ని ఫ్రెండ్స్ మీద అట్లా అంటే ఎక్కువ చదవడం వల్ల ఎక్కువ రాస్తారనే అనిపిస్తుంది అంటే చదవడం అనేటువంటిది లోపల కొంత ఇంకడం మొదలు పెట్టాక అది ఏదో ఒక రూపంలో వ్యక్తం అవుతుంది కొంతమంది మాటల రూపంలో మంచి ఉపన్యాసకులుగా మారుతారు లేదా వాళ్ళ మౌఖికమైన కథకులు అవుతారు కొందరు కాని కొంతమంది రాస్తారు నాకట్లా చిన్నప్పటి నుంచి రాయడం అనేటువంటిది మాత్రం ఏదో ఒకటి రాయడం ఫ్రెండ్స్ కి అన్నట్టు తొలిసారి అంటే పబ్లిషింగ్ కి పంపిన కవిత మినుగురులు కదా అవును ఆ కవిత రాయడానికి ప్రేరణ ఏంటి అసలు ఆ కవిత తర్వాత మళ్ళా మీరు ఇంకొకసారి కవిత్వాలు పంపినప్పుడు తిరిగి వచ్చేసాయి కాబట్టి నేను కొంచెం వచనం వైపుకి వెళ్లాను కవిత్వం నేను ఇంకా వదిలేసాను అని అన్నారు ఆ పరిస్థితులు ఒకసారి చెప్తారా అసలు మినగూరులు ఎలా రాయాలనిపించింది అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు మీరు మినరులు అని మీ టీమ్స్ లో రాసినట్టున్నారు కదా ఆల్మోస్ట్ మీకు పన్నెండు పదమూడో ఏటా అనుకుంటాది రాశాను ఎనిమిదో తరగతి అట్లా చదువుతున్నప్పుడు రాశాను మాకు స్కూల్లో హై స్కూల్లో దసరథ్ రామయ్య గారు మాకు హెడ్ మాస్టర్ ఉండేవారు ఆయన కమ్యూనిస్ట్ కరెక్ట్ గా అదే సమయంలో పంతొమ్మిది లో శ్రీశ్రీ చనిపోవడం అనేటువంటిది మిగతా ప్రపంచంలో పల్లెటూళ్ళకి పెద్దగా తెలిసిందో లేదో నాకు తెలియదు గాని ఆయన ఉండడం వల్ల ఆయన కమ్యూనిస్ట్ అవ్వడం వల్ల మా స్కూల్లో చాలా పెద్ద వార్త అయింది మేమందరం అప్పుడు నల్ల బ్యాడ్జీలో పట్టుకుని మాకు స్కూల్ అందరినీ ఊరేగించారు అంటే ఆయనకి ఆ సంతాపంగా అంటే ఒక రచయిత మరణం ఇంత బాధిస్తుందని అసలు చాలా కొత్త జ్ఞానం ఆయన వల్ల ఆ కమ్యూనిస్ట్ హెడ్ మాస్టర్ వల్లే నాకు అటువంటిది కలిగింది ఆ ఘటన తర్వాత శ్రీశ్రీ ఈ పోయిట్రీ ఆ ఆ సందర్భంలో చాలా మంది చదివారు వెలుగెత్తి చదివారు అది మనసులో చాలా ఎక్కువ ముద్ర వేసినటువంటి ఘటన ఆ తర్వాత నేను దీన్ని అంటే ఆ ఫోర్స్ తో మినుగురలు నాకు సరిగ్గా గుర్తులేదు కానీ ఏదో వెలిగి వెళ్ళగనే ఆశలము ఇట్ల ఏదో రాశాను మినుగురి పురుగులు ఇట్లా వెలుగురికి అవుతూ ఉంటాయి అది తీసుకెళ్లి ఆయనకి చూపిస్తే రాయాలంటే బాగా చదవాలి ముందు బాగా చదవడం మొదల పెట్టని చెప్పాడు ఆయన ఆ తర్వాత అయినా కూడా అట్లా ఏదో ఫ్రెండ్స్ మీద రాయడము నాకు రమణీయ అనేది చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉంటుంది అలా పట్టీలు పెట్టుకుని అట్లా నడిచి వస్తుంటే దాని మీద కూడా కవిత్వం రాసాం అప్పట్లో మగపిల్లల మీద రాసే ధైర్యం లేదు ఆడపిల్లల మీద అట్లా ఫ్రెండ్స్ మీద సరదాగా రాయడం అవి అయింది బట్ నేను పీజీకి వచ్చిన తర్వాత విమెన్ ని రోడ్డు మీద వెళ్తున్నప్పుడు విమెన్ ని సడన్ గా గుద్దుకుని వల్గర్ గా మాట్లాడేటువంటి ఒక సిచ్యుయేషన్ చాలా చాలా మంది ఫేస్ చేస్తుంటారు మీద వెళ్తున్నప్పుడు విమన్ ఎట్లా హెరాస్ చేస్తారు అనేటువంటి దాని మీద ఏలూరులో అయినా బెంగళూరులో అయినా అని ఒక పోయం రాసి అప్పుడు నేను ఆంధ్రజ్యోతి అనుకుంటా పంపాను అది వాళ్ళు ప్రచురించలేదు చాలా డిస్అపాయింట్ అయి నేను ఇంకా కవిత్వం జోలికి మళ్ళీ పోలవాత కథలు మొదటి కథ నాది మెర్సికింగ్ పైన ఆంధ్ర ప్రభలో మీరు తొంభై ఒకటిలో రాశారు కథ అనుభవం చెప్తారా మరణం నానేస్తామని చెప్పి రాసాను అది అది ఎందుకు చాలా ఇప్పుడు ఆలోచిస్తే ఎంత మూఢనమ్మకంగా అనిపిస్తుంది గానీ అప్పుడు ఒకసారి చెయ్యి చూసి ఒక ఆయన మీరు చాలా చిన్న వయసులో మీకు ప్రాణగండం ఉంది ఇట్లేదో సంథింగ్ చెప్పాడు చాలా చిన్న వయసులోని అంటే ఆ వయసుకేమి అంత నాకు నేను లాజికల్ థింకింగ్ గానీ సైన్స్ పరంగా ఆలోచించడం గాని పల్లెటూరు పిల్లలకి అంత ఉండే ఆస్కారం లేదు కదా సో అదెందుకో అప్పుడప్పుడు అడపాదడపా ఫ్రెండ్స్ వీళ్ళు గుర్తు అట్లేదో సమ్ సినికల్ థాట్ ప్రాసెస్ ఉండేది ఏదో సంథింగ్ సంబంధించినటువంటిది ఏదో ఉండేది అదే సందర్భంలో నేను ఎక్కడ ఒకసారి ఈ మెర్సికిల్లింగ్ కి సంబంధించిన న్యూస్ ఏదో చదివాను చదివిన తర్వాత మెర్సికిల్లింగ్ కి సపోర్ట్ గా నేను ఆ కథ రాసాను అయితే ఆ కథ సబ్జెక్ట్ పక్కన పెడితే నాకు బేతవల్ రామరమ్మ గారు చదివి నాకు ఒక ఉత్తరం రాశారు నాకు బాగా గుర్తుంది కథా వస్తువు ఎట్లున్నా కథని నిర్మించిన విధానం కథా శిల్పం చాలా అద్భుతంగా ఉంది నువ్వు మంచి రచయిత అవుతావు అని చెప్పి ఉత్తరం రాశారు అనమాట అది ఇంకా తర్వాత నేను కతలు ఒకటి రెండు రాశాను కానీ ఇంకెందుకు గ్యాప్ వచ్చింది ఈరోజు నాకు పెళ్లి అవడము ఆ వివాహం అది ప్రేమ వివాహం అవడం వల్ల దాని నుంచి మేము ఫేస్ చేస్తూ వచ్చిన విషయాలు అట్లా ఒక టెన్ ఇయర్స్ అంటే ఫ్యామిలీలో కుదురుకోవడము ఉద్యోగాలు పాప పుట్టడం ఒక టెన్ ఇయర్స్ నాకు గ్యాప్ అయితే వచ్చింది బాగా ఓకే ఆ తర్వాత ఆ రెండు వేలలో నేను నవలలు రాయడం మొదలు పెట్టాను ఒక ఐదు నవలలు రెండు వేల నుంచి రెండు వేల ఏడు వరకు రాశాను ఒక ఫైవ్ నావెల్స్ అవి ఇంకా ఆ తర్వాత రెండు నుంచి నాకు సాహిత్యంలో ఒక సీరియస్నెస్ ఎట్లా ఉంటది సీరియస్ గా కమిటెడ్ గా సాహిత్యాన్ని చూస్తాము అంటే నాకు అంతవరకు అచ్చులో చూసుకునేటువంటి సరదా ఉండేది అంటే సాహిత్యానికి అచ్చులో చూసుకునే మన ఇండివిజువల్ సరదా కూడా వేరే యాంగిల్స్ ఉంటాయి వేరే బాధ్యత ఉంటుంది మన ఆంతరింగికమైన అలజడులకు సంబంధించినటువంటి ఉంటాయి అనేటువంటిది చాలా ఆలస్యంగానే నేను గ్రహించాను గ్రహించాకైతే ఇంకా అసలు ఒక క్షణం కూడా నేను మనసుని వేరే ప్రలోభాల వైపు అయితే మీరు మెర్సికిల్లింగ్ పైన రాసినప్పుడు చాలా మంది విమర్శించారా విమర్శ ఏంటి ఇలా మెర్సికిల్లింగ్ పైన మనుషుల్ని వాళ్ళకి జీవించడం ఇష్టం లేకపోతే చంపేయడం అనేది సమాధానమా అని ఎప్పుడైనా అన్నారా ప్రశ్నలు వచ్చాయా విమర్శకుల నుంచి అట్లాంటివి అంటే అప్పట్లో ఇప్పుడు ఇప్పుడున్నంతగా మనకి అప్పుడు పాఠకుల నుంచి స్పందన అయితే వచ్చేది కాదు అయితే ఏమన్నా ఉత్తరాలు వచ్చినా ఆ పత్రికల్లోనే ప్రకటించేవారు ఒక వాళ్ళకున్న వేసును బట్టి ఒకటి అర ఉత్తరాలు మాత్రం వేసేవారు నాకు ఒక నాలుగైదు ఉత్తరాలు అనుకుంటే వాళ్ళు ఇచ్చిన డ్రెస్ బట్టి ఒక నాలుగైదు ఉత్తరాలు వచ్చినాయి అందులో అందరూ కూడా రాసిన విధానం మీద మాట్లాడారు అందరు దాని మీద విమర్శగా అయితే రాలేదు అప్పట్లో ఓకే ఓకే నేను ఎందుకు ఈ విషయాన్ని అడుగుతున్నాను అంటే ఇప్పుడు మనకి మెర్సికిల్లింగ్ పైన మంది కూడా చట్టం చెయ్యాలని చెప్పి వస్తా చాలా పెద్ద చర్చ నడుస్తా ఆ వయో వృద్ధులైనాక లేదు అంటే ఆ జీవితంలో ఇంకా వాళ్ళు కోలుకోలేరు వాళ్ళు జీవించి ఉన్న మరణం చిన్నట్టే కాబట్టి వాళ్ళని చంపేయచ్చు వాళ్ళు అడిగినప్పుడు ఆ ఫ్యామిలీ అడిగినప్పుడు ఇలాంటివన్నిటిపైన చట్టం తే చాలా చర్చలు నడుస్తా ఉన్నాయి జీడిఆర్టి కేర్ వృద్ధుల కేర్ రక్షణ పరిరక్షణ వీటన్నిటిపైన సో అట్లాంటప్పుడు మీరు అంత అహెడ్ ఆఫ్ టైమ్స్ అది రాసారా అని ఒక అని భవిష్యత్తు అంటే నాకు అప్పట్లో ఏమనిపించేది అంటే ఇండివిజువల్ చాయిస్ అనేది అయితే మైండ్ లో ఉండేది అప్పట్లో రాసినప్పుడు కూడా అది వ్యక్తిగత వాళ్ళ వాళ్ళు ఇష్టం కదా అది వాళ్ళంతా బతికే పరిస్థితి లేనప్పుడు వాళ్ళంతటా వాళ్ళు కోరుకున్నప్పుడు ఎందుకు జరగకూడదు అనేటువంటిది ఒక అంటే ఇంత గాఢమైనా లోతైన మొత్తం అన్ని తెలిసిన ఊహ గాని ఒక జనరల్ కామన్ సెన్స్ తో ఆలోచన అయితే ఉండేది అయితే ఆ తర్వాత నేను ఆ కథ నా ఇరవయో ఏటా పంతొమ్మిదో ఏటా అది ఆ తర్వాత నా ఆలోచనలు అయితే మారినాయి నేను ఆ ఎంత కష్టం అంటే వాళ్ళకి పెయిన్ తగ్గించాలి ఆశని నిలబెట్టాలి బతకాల్సిందే అని అయితే అనుకుంటాను అప్పటికి కూడా అది ఇప్పటికీ కూడా ఇండివిజువల్ చాయిసే అది కానీ నా వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వస్తే మాత్రం నేను నా వ్యక్తిగతంగా నీకేది ఇష్టం మెర్సీకిల్లింగ్ అంటే నేను దాన్ని అంగీకరించను ఏ హోబనైనా బతకాలి ఎంత హోప్ లేక పెయిన్ఫుల్ అయిపోయినా ఆ పెయిన్ ని తగ్గించే ప్రయత్నాలు జరగాలి తప్ప ఇప్పుడైతే అట్లా అనిపించదు నాకు మెర్సీకిల్లింగ్ అంత పర్సనల్ సపోర్ట్ ఉండదు ఐడియలాజికల్ గా చూసినప్పుడైతే అది పర్సనల్ ఛాయిస్ గా దాన్ని మీరు నవల అన్నిట్లోకి మీకు చాలా ఇష్టమైన నవల ఆ నవలంటే మీకు ఎందుకు ఇష్టం డౌట్ లేకుండా నేల నవలే ఒక నాలుగైదేళ్ళు పోయి లేకపోతే పదేళ్ళు పోయాక ఇంకోటి ఏదైనా నవలు రాస్తే దాని పేరు చెప్తానేమో అప్పుడు నాకు తెలియదు అంటే ఎవాల్వ్ అవుతూ ఉంటాం కదా మన థాట్ ప్రాసెస్ మనం మారుతూ వస్తుంటాం కాబట్టి తాజాగా ఉన్నటువంటివి మన అభిప్రాయాలుగా మన ఇష్టాలుగా ఉంటాయి కాబట్టి నీళ్ళ నవల నేను దాని మీద నేను అంటే సిన్సియర్ పెట్టిన ఎఫర్ట్ అంటే నా మానసిక ఆవరణంలోంచి ఎటువంటి ప్రలోభం లేకుండా లేదా ఎటువంటి నెగటివ్ థాట్స్ లేకుండా లేదా ఎటువంటి లేకపోతే ఇది పేరు వస్తుందనో లేకపోతే ఇంకోటనో అటువంటిది లేకుండా నాకు నేను రచయితగా నా మనసుకు నేను జవాబుదారీ కాబట్టి నాకు నేను నిజాయితీగా రాసుకున్నా ఇది ప్రజలు మెచ్చరు అన్న అంశాలు కొన్ని ఉన్నా లేదా నాకు దాని మీద చాలా అనిపించినటువంటివి ఉన్నా కూడా నేను రాజీ పడ ఎందుకంటే నేను ఎవర్ని ప్లీజ్ చేయడానికి ఆ నవలు రాయలేదు నేను గ్రహించిన నేను తెలుసుకున్న స్త్రీల జీవితం పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఇప్పుడు వరకు నాతో పాటే ప్రయాణం చేస్తూ వచ్చిన ఆల్మోస్ట్ నా వయసు స్త్రీల జీవితాలని నేను అందులో వాళ్ళకున్న సమస్యలు స్త్రీ పురుష సంబంధాలలో వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా నేను రాశాను ఇది రాస్తున్నప్పుడే నాకు తెలుస్తానే దీని మీద నుంచి నేను చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అట్లాగే ఫేస్ చేశాను కూడా చాలా ఊహించని ఈ విమర్శల్ని చాలా అవమానాలని కూడా పడ్డాను గాని అయినా రచయితలు పడతారు అవన్నీ పడాల్సిందే అంటే మనం అందర్నీ మెప్పించే నవలైతే నేను రాయిను అందరినీ మెప్పించేకాడికి నేను నేనేం రాయక్కర్లేదు కదా నేను రాసింది ఆలోచన ఎత్తించాలి ఎవరినో ఒకళ్ళు చిన్నగా తట్టి లేపకపోతేనో లేకపోతే చిన్నగా దాన్ని పెయిన్ కలిగించకపోతేనో పేచికి పడకపోతేనో అది నవల అవ్వదు కాబట్టి నేను అట్లాగే రాశా కాబట్టి ఆ నవల ఐదున్నర ఏళ్లు రాసాను నేను అంటే నవలు రాస్తామా లేకపోతే ఒక ఉద్యోగానికి కృషి చేస్తామా లేదా ఒక మంచి పని చేస్తామా అంటే ఈ రేడియో శ్రోతలు ప్రధానంగా పిల్లలు యువత అన్నారు కాబట్టి చెప్తున్నా అంటే ఒక ఐదేళ్ల పాటు ఒక పని మీద నేను నిబద్ధతగా ఉండడం దానివల్ల నాకేం ప్రత్యేకంగా వచ్చేది ఉండదు ఆ దాని నాకేం ఫైనాన్షియల్ ఇదేమీ ఉండదు అయినా కాని నేను ఒక పని మన మానసిక ఆవరణంలోకి వచ్చింది అంటే దాన్ని కంప్లీట్ చేయడానికి మన ఎంత నిబద్ధతతో ఉంటాము అంటే ఒక కుదుపు స డెఫినెట్ గా ఒక కుదుపు అనేది రావాల్సింది ఎందుకంటే వేళ్ళూనికు పోయినాయి కదా రకరకాల ఆలోచనలు రకరకాల పితృస్వామ్య వ్యవస్థ కానివ్వండి ఆలోచన ధోరణి కానివ్వండి ఆ వేళ్ళూనిక దాన్ని కూకటి వేళ్లతో అన్నా పెకలించకపోయినా కనీసం ఒక పెద్ద కుదుపు అన్న దానిపైన చర్చ మొదలవుతుంది కదా ఆ ఉద్దేశంతో అవును అంటే అది తప్పనిసరిగా చర్చనీయాంశం అవుతుంది అయినప్పుడు మనకి ప్రధానంగా స్త్రీ పురుష సంబంధాల మీద రాస్తున్నప్పుడు స్త్రీలైతే ముఖ్యంగా స్త్రీలైనా పురుషులైనా ప్రధానంగా స్త్రీలైతే ఇది వాళ్ళ అనుభవం అనేటువంటి దాని మీద నుంచి మొదలు పెట్టి ఎక్కువ దాడి దానిమీదగా అంటే అది వాళ్ళు అప్రెజడైజ్ చేసుకుంటారు దాన్ని అపోహ అపోహలకి గురయ్యి దాని వల్ల వ్యక్తుల మీద రచయితని కలుపుకుని నవల్ని చూడడం వల్ల చాలా సమస్యలు వస్తాయి అట్లా కూడా నేను కొంత ఫేస్ చేశాను అయినా కానీ అదే సమయంలో చాలా కొత్త తరం పాఠకులు అంటే చాలా మంది రచయితలు వ్యతిరేకించారు రచయితృాల మంది వ్యతిరేకించారు కానీ చాలా కొత్త తరం పాఠకులు నాకు అసలు ఎవరో తెలియనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా దాని గురించి మాట్లాడడం ఇప్పుడు కూడా మాట్లాడుతుంటారు ఫోన్లు చేస్తుంటారు అంటే కాలానికి నిలబడగలగాలి ప్రస్తుతానికి మూడేళ్ళు అవ్వస్తుంది ఇప్పుడికి మాట్లాడుతున్నారంటే దాని దానిలో ఏదో నిలబడే ఎలిమెంట్ ఉండే ఉంటుంది నేను అనుకుంటున్నాను మీరు మీపై వచ్చే ప్రశంసలు కానివ్వండి విమర్శలు కానివ్వండి ఎలా తీసుకుంటారు అసలు నిజానికి నాకు ఆ మధ్య కూడా ఎవరో అన్నప్పుడు ఒక మాట అన్న నేను చాలా ఘనమైన పెద్దవైన చాలా లేదా ఎక్కువ ప్రశంసలు వచ్చినప్పుడు తట్టుకోగలుగుతున్నాం కదా అట్లాగే ఎక్కువ విమర్శలు వచ్చినప్పుడు మాత్రం ఎందుకు తట్టుకోకూడదు అంటాను నేను ఎప్పుడు కూడా అంటే నిజానికి ప్రశంస నోర్చుకోవడం చాలా కష్టమైన పని అంటే మనం మరి మొహం ఎదురుకుండా మాట్లాడినప్పుడు ఇంకా కొంచెం చాలా టఫ్ గా అనిపిస్తుంది అంటే ప్రశంసలు మేలు చేస్తే కీడు చేస్తే చాలా మంది మాట్లాడతారు ప్రశంస వల్ల మనుషులు ఆహంభావంలోకి వెళ్తారు ఇట్లా ఇవన్నీ కూడా మేబీ అట్లా అట్లాంటి వాటికి గురైన వాళ్ళు అట్లా అంటే ఒక్కసారిగా వచ్చి ఒక ఐడెంటిటీని అంటే ప్రశంస ఇట్ సెల్ఫ్ అదొక మీరు మనం అనేటువంటి ఒక ఐడెంటిటీని క్రియేట్ చేస్తుంది సో వ్యక్తి వాళ్ళు ఎంత మంచినా వాళ్ళు రాస్తారు లేదా వాళ్ళు ఎట్లా వాళ్ళు ఎట్లా అనేటువంటి ఐడెంటిటీని దాన్ని హ్యాండిల్ చేయడం అనేటువంటిది చాలా కష్టం నేను చాలా మందిని చూసాను రచయితల్లోనే చాలా మందిని చూస్తుంటాం ఒక్కసారి ఇట్లా వస్తారు ఉప్పెనలాగా వస్తారు వచ్చినప్పుడు ఎవరైనా ఏ రంగంలోనైనా నేను రచయితను కాబట్టి ఆ రంగం గురించి చెప్తున్నా ఏ రంగంలోనైనా ఒకసారి వాళ్ళ వాళ్ళ కృషి ఒక సినిమా హిట్ అయింది అనుకోండి వాళ్ళు ఒక్కసారి లైమ్ లైట్ లోకి వచ్చినట్లు వస్తారు అట్లాగే ఒక రచన ఏదన్నా చాలా మంది ఇష్టపడి చదివారు అనుకోండి ఒక ఉప్పినలాగా రాసి మంచి మంచి రచయిత అనే పేరు తెచ్చుకున్నప్పుడు దానిని హ్యాండిల్ చేయడం చాలా మందికి సాధ్యం కాదు సాధ్యం కాక అంటే తమని దాన్ని అధిగమించి తమను తాము ఊహించుకోవడం అవి చాలా సార్లు కథా వస్తువుల్ని లేదా వాళ్ళు ఎంచుకునే వస్తువుల్ని వాళ్ళ కృషిని దెబ్బతీస్తాయి అది అది హ్యాండిల్ చేయగలిగితే వాళ్ళు సుదీర్ఘ కాలం రాస్తారు చదువుతారు చాలా బ్యాలెన్స్ గా ఉండడం అనేది నేర్చుకోవాలి నిజానికి నా చిన్నప్పుడు నాకు చాలా విపరీతమైన కోపం అలకలు చాలా ఎక్కువ ఇంట్లో చివరి ఆడపిల్లని వల్ల చాలా కోపం విపరీతంగా ఉండేది నాకు అలకల్లా కూడా విపరీతంగా అలుగుతుండేదాన్ని అయితే నేను ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత నేను ఆ పెళ్లిని నిలబెట్టుకోవాలనే సరికి నాకు పెళ్లిని నిలబెట్టుకోవడంలో నేను ఎన్ని ఆటపోట్లు ఫేస్ చేశామంటే నేను మా చందు ఇద్దరం కూడా దాని నుంచి నాకు ఒక సహనం చాలా ఎక్కువ వచ్చింది అంటే కొత్తగా అత్తవారింటికి రావడం పూర్తి ఉత్తరాంధ్ర ఫ్యామిలీ వాళ్ళది సో వాళ్ళతో నేను మెసలాల్సి వచ్చినప్పుడు నా నా నా అంతటి నేను నా మనసుకి ఇచ్చుకున్న తర్ఫీదు ఇక తర్వాత అల్టిమేట్ అయితే నేను ప్రజాస్వామిక రచయితల వేదికలో సభ్యురాలని కావడం అంటే దాన్ని నిర్మాణంలో నేను భాగం కావడం దాన్ని నిర్వహణలో నాయకత్వ స్థానంలో ఉండడం వీటన్నిటి వల్ల నాకు చాలా చాలా మంది అంట అసలు అంత సహనం అట్లా మొహం మీద కూడా అట్లా ఉండగలరు అంటే ఇంకా మరి ఎందుకు అసలు అంత ఐడెంటిఫై చేయాలి వాళ్ళ కోపాలని కానీ వాళ్ళ ద్వేషాలని కాని వాళ్ళ సూయుల్ని గాని అదర్వైజ్ కొంతమంది నిజాయితీగా కూడా వాళ్ళకి కనిపించింది మాట్లాడచ్చు నేను ఒకటే అనుకుంటాను నేను తీసుకుంటే అది నాకు వస్తుంది నేను తీసుకున్నవన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి నాకు చెంద ప్రశంసలైనా కూడా కేవలం మనం చాలా సార్లు విమర్శల గురించే మాట్లాడతాం గానీ ప్రశంసలు కూడా అన్ని సార్లు తీసుకోదగినవి కావు కాకపోతే మనం ఎవరైనా ఒక మంచి మాట మాట్లాడినప్పుడు వాళ్ళని హర్ట్ చేయలేం కాబట్టి సహజమైనంత వరకు ఒక చిన్న రియాక్షన్ తో ఊరుకుంటాము ప్రశంసలకు ఎట్లా చిన్న రియాక్షన్ తో ఊరుకుంటాము విమర్శలకు కూడా అంతే అంత ఎక్కువ ఏమేదో వాటికి అయితే నిజానికి కొంతమంది చాలా చెడ్డతనంగా విమర్శ చేసినప్పుడు కూడా కొన్ని వాలిడ్ పాయింట్స్ చెప్తుంటారు అట్లాంటివి అయితే తీసుకోవాల్సిందే సంస్థలో పనిచేయడము అంటే ఒక నిర్మాణంలో ఉండడము అంటే ఏదైనా ఒక పనిని క్రమబద్దంగా చెయ్యడము అనేటువంటిది సుదీర్ఘ కాలం మనం ఉంటే దాంట్లో కచ్చితంగా వాళ్ళకి చాలా ఎనర్జీ ఆ కోపతాపాలకి దూరంగా ఉండగలగడము విమర్శని తట్టుకోగలగడము ఇవి కానీ లోపలయితే కొంచెం అంటే మరీ అన్యాయంగా మరీ దారుణంగా అసలు మన కూడా అందనటువంటి స్థాయిలో దాడి చేస్తున్నప్పుడు మాత్రం అయితే నిజానికి దానిని తిప్పికొట్టాల్సిన అవసరం అయితే ఉంది పండించడము తిప్పు కొట్టడము అయితే పదే పదే ఫేస్బుక్ లాంటి చోట్ల సోషల్ మీడియాల్లోనే ఎక్కువ ఇటువంటి వర్చువల్ దాడులు బాగా జరుగుతుంటాయి అక్కడైతే అసలు పూర్తిగా ఇగ్నోర్ చేయడమే అంటే ఒక ఒక సరైన వేదిక మీద సరైన చోట జరిగినప్పుడు మాత్రం మనం రియాక్ట్ అవ్వచ్చు అదర్వైజ్ విమర్శల్ని అందులో పాయింట్ ఉంటే తీసుకోవడం లేనప్పుడు విడిచిపెట్టడం విడిచిపెట్టేలాగా మనసుకి తర్ఫీ తర్ఫీ అంటే పిల్లలు బాగా చదివారు అనుకోండి మంచి మార్కులు వచ్చాయి చదవలే చదివినా కానీ వాళ్ళు సరిగ్గా రాయలేకపోవచ్చు అప్పుడు తక్కువ వస్తాయి సో ప్రశంస విమర్శ రెండు వస్తూ ఉంటాయి కానీ వాళ్ళు అది బ్యాలెన్స్ చేసుకుంటా వాళ్ళ చదువుని కూడా వాళ్ళు చదవాలి అంతే నేను పెర్ఫార్మెన్స్ ఉంది అదంతా తర్వాత చూద్దాం ఫస్ట్ నేను నా బాధ్యతగా చదువుతున్నానా లేదా నా రోల్ స్టూడెంట్గా నా రోల్ని బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నానా లేదా అనేది కనుక చూసుకున్నట్టయితే ఈ ప్రశంస అయినా కానీ విమర్శ అయినా కానీ వాళ్ళు బ్యాలెన్స్డ్గా తీసుకుంటారనమాట అంతేనంటారా అంటే మనం ఎడ్యుకేషన్ సిస్టంతో లింక్ చేస్తే మీ అనుభవాన్ని అవును అవును ప్రధానంగా ఇది చదువు ఇప్పుడు ఒక చదువుకి సంబంధించి ఉంటే చదవడాన్ని ఎంజాయ్ చేయడం ఫలితంతో నిమిత్తం లేకుండా ప్రయత్నాన్ని ఎంజాయ్ చేయడం అనేటువంటిది మనం చేసే ప్రయత్నంలోనే ఇప్పుడు చాలా సార్లు మనం పరీక్షల కోసం చదువుతూ వెళ్తాము ఆ లక్ష్యం ఒక నైన్టీ పర్సెంట్ అనుకుంటే సాధించిన తర్వాత నైన్టీ పర్సెంట్ సాధించడం అనేది ఏ రకంగా సంతోషం కలిగించదు అది అక్కడే ఒకవేళ సంతోషపడినా అది ఒక ఒక రోజు రెండు రోజులు అంతే ఆ తర్వాత తప్పనిసరి కానీ అది అది సాధించడం కోసం మనం చదివే చదువు ఆ చదువులో మనం నేర్చుకునేటువంటి విషయాలు ఈ జర్నీ అంతా ఇదే అసలైనటువంటి జ్ఞానం లేదా ఇదే అసలైనటువంటి విజయం అవుతుంది తప్ప ఆ ఫలితం అనేటువంటిది ఎంత ఒకవేళ వాళ్ళకి డిసప్పాయింటింగ్ గా ఉన్నా కూడా అది ఇగ్నోర్ చేయాలని చెప్పి అనుకుంటా నేను మనం సాధించే లక్ష్యం కన్నా దానికోసం చేసే ప్రయాణం ని ఎంజాయ్ చేయడం ఆ ప్రయాణాన్ని సాధ్యమైనంత నిజాయితీగా చేయడం పిల్లలు మేము నైన్టీ పర్సెంట్ తెచ్చుకోవాలి అని అనుకునే ప్రయాణం దానికన్నా కూడా అటువంటి లక్ష్యం కన్నా కూడా ఈ చదువులో సాధ్యమైనంత నిజాయితీగా ఇష్టంగా చదువుకోవడం అనేటువంటిది చేస్తే ఫలితం ఏం నొప్పించదు అంతగా అవును అలాగే ప్రశంస ఈ పోటీ ప్రపంచంలో మనకి ఈ ర్యాంకులు ఎంసెట్లు ఇట్లాంటి వాటి దగ్గర చూస్తే మాత్రం ఇంటే మా పాప చెప్తూ ఉండేది తను చదివినప్పుడు కార్పొరేట్ కాలేజీ లో చదివినప్పుడు ఎట్లా వాళ్ళు పోటీలు పెట్టి కొందరిని పొగడటము కొందరిని క్రిటిసైజ్ చేయడం నలుగురు లో జరిగినప్పుడు వాళ్ళు అమానవీయంగా ఫీల్ అయ్యేవారు ఇవన్నీ చెప్పేది అది చాలా అటువంటి వాతావరణంలోకి అసలు పిల్లల్ని పంపకుండా ఉండడం బెటర్ కానీ మనకు ఆప్షన్ లేదు కాబట్టి దాని గురించి తల్లిదండ్రులు హెచ్చరికగా ఉండడం పిల్లలకి కొంచెం చెప్పడం కాలేజెస్ లో స్కూల్స్ లో జరిగినప్పుడు మనం వాటిని డీల్ చేసే విధానం పిల్లలకి నేర్పించు ముఖ్యంగా చదవడం కానివ్వండి తర్వాత చేసే ప్రయాణం అంటే గమ్య స్థానం కంటే మన గమనం ఆ గమనంలో మనం ఎంజాయ్ చేస్తున్నామా లేదా అనుకుంటే గనక గమ్యం వచ్చినా గానీ మనం అంతా ఎంజాయ్ చేయలేమేమో గమ్యానికి చేరిన చిన్న ఘటన అంటే ఈ ప్రధానంగా విద్యార్థులకు సంబంధించి తెలుసుకోవాల్సిన అంశం అని అనుకుంటారే నేను కాలేజీ లో నేను పీజీ సెంటర్ లో తెలుగు లెక్చరర్ గా కొంతకాలం పనిచేసాను అండ్ ఆ పీజీ స్టూడెంట్స్ అందరు ఎక్కువ గిరిజన విద్యార్థులు ఉండేవారు తెలుగు తెలుగు ఎంఏ వాళ్ళకి పాఠాలు చెప్పేదాన్ని ఎక్కువ హాయిగా వనం లాగా ఉండేది క్లాస్ రూమ్ అంతా ఎక్కువ గిరిజన స్టూడెంట్స్ ఉండేవారు కొంతమంది వేరే సెక్షన్స్ వాళ్ళు కూడా ఉండేవారు అక్కడ అయితే ఒక రోజు ఎవరో ఆవిడ జీవితంలో విజయం సాధించిన స్త్రీల గురించి ఒక ఇంటర్వ్యూ చేసిమ్మని చెప్పి అడిగారు అనమాట సో నేను అది ఆలోచిస్తూ క్లాస్ రూమ్ లోకి వెళ్ళి పిల్లల్ని అడిగాను జీవితంలో విజయం సాధించిన స్త్రీలు మీకు ఎవరైనా తెలిస్తే చెప్పండి వాళ్ళని ఇంటర్వ్యూ చేద్దామని నేను అన్నాను అంటే అందులో ఒక తులమ్మ అని ఒక గిరిజన అమ్మాయి అమ్మాయి లేచి విజయం సాధించడం అంటే ఏంటి మేడం అని అడిగింది నాతో అంటే నాకు ఒక్క క్షణం అర్థం కాలే మనం ఎంత టీచర్స్ అయినా రిలేటివ్ కదా ఎంత విజయం సాధించడం ఏంటి అంటే నాకు ఒక్కసారి షాక్ అయ్యి ఒకసారి పిల్లలు పాఠాలు చెప్తారు కదా మన గురువులకి అట్లా నాకు వెంటనే అమ్మాయి ఏదో చెప్పబోతుంది అర్థమే సార్ నువ్వు మాట్లాడ అని చెప్పాను అప్పుడు అమ్మాయి పక్కనే మానస అని ఒక అమ్మాయి అమ్మాయి ఫార్వర్డ్ క్యాస్ట్ అమ్మాయి అనమాట అమ్మాయిని చూపించి మానస పీజీ వరకు రావడానికి నేను పీజీ వరకు రావడానికి మా ఇద్దరిది ఒకటే విజయమా మేడం అని అడిగింది అడిగితే నాకు నిజంగా ప్రశ్న చాలా షాకింగ్ అనమాట ఇంకా నువ్వు చెప్పి ఇంకా మాట్లాడు అంటే నాకు తర్వాత అర్థమైంది అమ్మాయి పాడేరు నుంచి అక్కడ పేరెంట్స్ అసలు ఏమి చదువు ఏమి లేని వారు చాలా రకరకాల సమస్యల నుంచి అమ్మాయి పాడేరు లో డిగ్రీ చదువుకుని అక్కడి నుంచి విశాఖపట్నం వచ్చి విశాఖపట్నంలో ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఒక చిన్న గదిలో ఇరవై మంది పడుకుంటారు ఆ గదిలో నేను తర్వాత అమ్మాయి చెప్పిన తర్వాత వెళ్లి ఆ హాస్టల్ చూసొచ్చాను ఇరవై మంది చాలా చిన్న గదిలో ఇట్లా పడుకోవడానికి మాత్రమే అలా ఇరుక్కుని పొడుకునేటువంటి గదిలో అమ్మాయి పొద్దున్నే లేచి వాళ్ళకి రాత్రి మిగిలిపోయిన అన్నంలో బఠానీలు ఉడకబెట్టిన బఠానీలు బంగాళదంప ముక్కలో నీళ్లు వేసేస్తే అది తినేసి ఇంత దూరం గోపాలపట్నం ఉన్న కాలేజీకి వచ్చేది అమ్మాయి ఎంబీపీ నుంచి గోపాలపట్నం బస్ వచ్చేది అక్కడ ఇరుకైనటువంటి గదులు దోమలు మురిక్కాళవులు ఈ పక్క నుంచి అమ్మాయి అంత నుంచి ఇక్కడ వరకు చదువుకుని వచ్చింది మానస ఇంకో పక్కన ఓ భద్రమైనటువంటి కుటుంబంలో తల్లిదండ్రుల మంచి ఉద్యోగం చేస్తున్నటువంటి దగ్గర నుంచి అమ్మాయి హాయిగా భద్రంగా పీజీ చదువుకోవడానికి వచ్చింది సో వీళ్ళిద్దరి విజయం ఒకటి ఎలా అవుతుంది అమ్మాయి అడిగిన ప్రశ్న మన అందరం ప్రశ్న అది సో ఫస్ట్ చప్పట్లు కొట్టింది ఆ రోజు మానసే నేను కాదు మేడం నాకన్నా విజయం సాధించింది తొలమ్మా అని చెప్పి అప్పుడు అబ్బాయి మనకి గమ్యం కాదు గమనం మనం చేసే ప్రయాణం చాలా ముఖ్యమైంది కాబట్టి అంత ప్రాసెస్ అంత చదువుకుని వచ్చినటువంటి అమ్మాయి ప్రయాణం అనేది మనకి ఎవరికైనా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటదని అనుకుంటా నేను అవును చాలా బాగా ఉంది అసలు నిజాం కి అది ఎంత రిలేటివ్ థియరీ కదా విజయం సాధించడం తర్వాత సో ప్రతి జనరలైజ్ చేస్తూ స్పెసిఫిక్ గా మీకు విజయవంతమైంది నాకు కాకపోవచ్చు అవును సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అట్లాగే అనమాట ఇప్పుడు ఎలా ఉంది అంటే అందరినీ ఒకే ఘాటను కట్టేసి పిల్లల్ని వాళ్ళల్లో మన రకరకాల స్కిల్ సెట్స్ ఉండే పిల్లలు ఒకసారి మన జీవజాలంతో పోల్చుకుంటే వాళ్ళల్లో కోతులు ఉంటారు తర్వాత మొసన్లు ఉంటాయి తర్వాత సింహాలు ఉంటాయి పలు రకాల స్కిల్ సెట్స్ ప్రావీణ్యాలు నాయకత్వ లక్షణాలు ఉండే వాళ్ళందరినీ కలిపి ఒక్కటేగా మనం చూస్తూ ఉన్నప్పుడు అది ఎంతవరకు సబబంటారు అవును అట్లా ఒక ఘాట కట్టకుండా అయితే మనకి మరి అభివృద్ధి చెందుతున్న దేశం వల్ల మనకి పది మందికో పదిహేను మందికో ఒక టీచర్ ఉండాలి అనేటువంటిది ఒక కళ నిజానికి భారతదేశం లాంటి ఎక్కువ జనాభా ఉన్న దేశానికి అట్లా ప్రతి విద్యార్థి ఒక యునిక్ కాబట్టి చాలా తక్కువ మంది విద్యార్థులకి ఒక టీచర్ ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ మరి భవిష్యత్తులో ఎంత దూరం పడుతుందో ఆ మనం చేరడానికి అట్లా ఆ యునిక్నెస్ ని కాపాడడం అనేటువంటిది జలయాలు చేయాల్సిన పని దానికి మరి తగినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడము మానవ వనరులు లేకపోవడం దీనివల్ల కానీ ఉన్నంతలో కొన్ని ప్రయోగాత్మకంగా కొన్ని దగ్గర కొన్ని చోట్ల నడుస్తూ ఉంటాయి ఇప్పుడు ఇంకా మనకి ఇంటర్నెట్ వాడకం వల్ల కూడా ఆన్లైన్ వల్ల కూడా విద్యార్థులకి ఇటువంటి విద్యా విధానాన్ని అందజేయడం అనేది ఆ యూనిక్నెస్ నిలబెట్టే విద్యా విధానం భవిష్యత్తులో రావచ్చు బహుశా ఇంటర్నెట్ వల్ల అది పాసిబిలిటీ ఉండొచ్చు ఇప్పుడు మీరు విద్యా విధానాన్ని చూసారు కదా మీరు చాలా కాలం టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నారు పరిశోధనలో ఉన్నారు ఏదో రకంగా మీరు విద్యార్థులతో వాళ్ళ జీవితాలని దగ్గరగా చూసారు కదా సో మీరు చూసిన క్రమంలో ఎక్కడైనా ఈ వివక్ష అనేది ప్రస్ఫుటంగా ఏమైనా కనపడిందా ఇంకా చదువుకుని చైతన్యం వస్తున్నా గాని అది ఎక్కడి వరకు పరిమితం అవుతా అంటే ఒక స్థాయి వచ్చే వరకు సాధారణంగా సమూహంలో ఉన్నప్పుడు మనుషులు చాలా చైతన్యంగా ఉంటారు అంటే మేమంతా ఒకటి మేము ఒకటిలాగా ఉండాలి ఇప్పుడు క్లాస్ లో అందరూ ఒక ఐక్యతతో ఉండేటువంటి లక్షణం అంటే వాళ్లలో వాళ్ళని హీనపరచుకోవడం ఇటువంటివి మిగతా ప్రపంచం కన్నా కొంచెం తక్కువ ఉంటది అక్కడ ఉండదు అని నేను అన్ను కొంచెం తక్కువ ఉంటది బయట ప్రపంచంలోకి విడిగా వెళ్లినప్పుడు కన్నా కూడా అందరూ ఒక గ్రూప్ గా ఉన్నప్పుడు ఎవరు ఎవరిని కించిపరచుకోకూడదు లేదా అందరం ఒకటే అనేటువంటి ఒక భావన ఉంటది కానీ దానిని కూడా కొంచెం అధిగమించి మనం సూక్ష్మ స్థాయిలో చూస్తున్నప్పుడు కంపల్సరిగా జెండర్ సంబంధించి క్యాస్ట్ సంబంధించి ప్రాంతాలకు సంబంధించి ఇట్లా రకరకాల వివక్షలు పిల్లల్లో ఉంటాయి పిల్లల పట్ల టీచర్లు చూపించే దాంట్లో ఉంటాయి అన్ని రకాల వివక్షలు బయట సమాజంలో ఉన్నవన్నీ అని కూడా పిల్లల్లో కూడా ఉంటాయి కొంచెం తక్కువ స్థాయిలో ఉంటాయి అవి కానీ అటువంటి వాళ్ళని అడ్రస్ చేయడము టీచర్స్ బాధ్యత నాకు ఒకసారి చాలా ఇలాంటి మాట చెప్తున్నప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది ఏంటంటే టీచర్లకి టీచర్ల మీద చాలా ఎక్కువ బరువు ఉంటుంది అంటే ఈవెన్ గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళ టీచింగ్ ప్రొఫెషన్ తో పాటు అదర్ డ్యూటీస్ కూడా వాళ్ళకు వేస్తారు దానికి తోడు ఒక మారల్ ఆబ్లిగేషన్ ఏంటంటే విద్యార్థులని ఒక పౌరులుగా తయారు పని టీచర్లదే అనేటువంటి చాలా ఆ బాధ్యత టీచర్లు ఎంత చెప్పుకున్నా ఇటు కుటుంబాన్ని అటు టీచర్లది టీచర్లకి మెయిన్ ఆ దృక్పథం ఉండాలి ఆ వివక్షల్ని అవి కూడదు అది తప్పు అని వాళ్లలోనే ఆ మనం చేయగలిగేది లేదు కాబట్టి ముందు టీచర్లు చదువుకుంటే విద్యార్థులకి చెప్పగలుగుతారు ఏదైతే మొగ్గు తొడుగుతా దాన్ని అప్పుడే తుంచడానికి అయిపోతుంది అనమాట స్టార్టింగ్ లోనే మార్పు సాధ్యమవుతుంది చాలా మంది బాల్యం గురించి అడిగినప్పుడు పేరెంట్స్ తో పాటు వాళ్ళకి చదువు చెప్పిన టీచర్లు అంటే చెడ్డగా ప్రవర్తించిన టీచర్లు గుర్తు మంచిగా ప్రవర్తించిన టీచర్లు కూడా గుర్తు పెట్టుకుంటారు బాల్యం మీద చాలా ముద్ర వేస్తారు వాళ్ళు ఎంత వ్యక్తిత్వ నిర్మాణంలో టీచర్ల పాత్ర చాలా పెద్దది నిజంగా చెడ్డ టీచర్లు చెడ్డతనం కూడా ఏమక్కర్లేదు పాఠం చెప్తున్నప్పుడు స్టూడెంట్ ఫ్రెండ్లీగా చెప్పకపోతే నా చిన్నప్పుడు నాకు ఇంగ్లీష్ అంటే ఎందుకు విపరీతమైన భయం కలిగింది అంటే అది ఇప్పటికీ ఎందుకు వెంటాడుతుంది ఆ భయం తరచుగా అంటే ఆ చిన్నప్పుడు ఇంగ్లీష్ చెప్పే టీచర్లు ఎవ్వరూ స్టూడెంట్ ఫ్రెండ్లీగా లేరున్నారు అది మొత్తం లైఫ్ మీద వాళ్ళ స్కిల్స్ మీద చాలా ప్రభావం చూపిస్తారు వాళ్ళ వాళ్ళ క్లాస్కి విపరీతమైన టెన్షన్ ఆ క్లాస్ ఎగ్గొట్టే ప్రయత్నాలు ఇట్లా జరిగేవి మ్యాథ్స్ అన్నా కూడా అంటే ఆ టఫ్ గా వాటి పట్ల టీచర్స్ చాలా ఫ్రెండ్లీ దీంతో చెప్తే విద్యార్థులకు ఎక్కుతుంది క్లాస్ రూమ్ లో అరవై డెబ్బై మందిని వంద మందిని కూర్చోబెట్టి టీచర్లు ఓపిక్ గా ఉండమన్నా అదే అంతా టీచర్లకి విద్యార్థులకి మధ్య మార్పు ఎలా సాధ్యం అవుతుంది అంటారు దాంతోపాటుగా మీరు ప్రవే తరఫున ఎలాంటి చర్చని కానివ్వండి సమాజంలో మార్పు కోసం ఎలా కృషి చేస్తున్నారు ప్రవే కార్యక్రమాలు ఎక్కువ శాతం అంటే 90% మేము యూనివర్సిటీస్ లో కాలేజెస్ లో స్కూల్స్ లో స్కూల్స్ తక్కువ కొంచెం కాలేజెస్ లో యూనివర్సిటీస్ లో మా ప్రతి కార్యక్రమం అక్కడే ఉంటుంది ఎందుకంటే వాళ్లతో సంభాషణ చేయాలి ఆల్రెడీ ఒక వ్యక్తిత్వాన్ని సంతరించుకున్న వాళ్లతో సంభాషణ కన్నా విద్యార్థులతో సంభాషణ వల్ల కొంత వాళ్ల నుంచి మనం నేర్చుకోవడం మన నుంచి వాళ్ళు వాళ్ళు నేర్చుకోవడం అనేటువంటి దానికి ఛాన్స్ ఉంటుంది అనిపిస్తుంది అలాగే స్కూల్స్ లో కూడా మేము కొన్ని ప్రయోగాలు చేసాం అంటే సాహిత్యం మనుషుల్ని మారుస్తుంది మరీ ముఖ్యంగా లేత వయసులో సాహిత్యం అలవాటు అయితే రాయడం గాని అది ఎప్పటికీ దాని ప్రభావం చాలా అద్భుతంగా ఉంటది కాబట్టి ఇప్పుడు నవతరంతో యువతరం అనే ఒక కార్యక్రమం చేశాం మేము అంటే పిల్లల దగ్గరికి ఒక నలభై మంది రచయితలను తీసుకుని వెళ్లి కొత్త రచయితల్ని వాళ్ళు పిల్లలతో మిక్స్అప్ అయ్యి ఓ నలుగురు ఐదుగురు పిల్లలకి ఒక మెంటర్ లాగా పెట్టి వాళ్ళతో కథలు రాయించి వాటిని దిద్దించి పండు వెన్నెలని ఒక పుస్తకం వేశాము ఇట్లా కొన్ని ప్రయత్నాలు అయితే మేము విద్యార్థులతో చేసాం అంటే సాహిత్యాన్ని పిల్లలకి వాళ్ళు సాహిత్యం చదవడము చిన్న చిట్టి చిట్టి కథలు రాయడము అలవాటు చేయించడం మాత్రం చేసాం ఆ పని ఎక్కువ చేసాము అలాగే ప్రవే ఇతర కార్యక్రమాలు విద్యా విధానానికి సంబంధించి ఇట్లా చేసాము బట్ మిగతావి మేము ప్రజాస్వామిక ఉద్యమాలు సమాజంలో ఏం జరుగుతున్నా రచయితలుగా మేము వాటిని అధ్యయనం చేయడము నేర్చుకోవడం అక్కడికి వెళ్ళడం కొంత ఫీల్డ్ లో విషయాలు తెలుసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ వస్తున్నాం గత పదేళ్లుగా తెలుగు సమాజంలో మేజర్ గా జరిగినటువంటి చాలా ఉద్యమాలకి మేము రచనల రూపంలో సపోర్ట్ గా నిలబడ్డాము నైతికంగా సపోర్ట్ గా నిలబడ్డాము చేయగలిగిన మా శక్తి మేరకు మేము చేయగలిగినంత అయితే ప్రేరవే చేశాము భవిష్య ప్రణాళికలే ప్రవే మొన్న వైజాగ్ లో పదేళ్ల ప్రవే చేశాము రెండు వేల పదిలో ఏర్పడింది ఇది రెండు నాటికి మొన్న మహబూబ్ నగర్ లో చేసాము యాక్చువల్ గా రెండు లో మనలో మనం అనేటువంటి ప్రయత్నంతో మొదలయ్యి రెండు వేల అది ప్రజాస్వామిక రచయితల వేదిక అయింది కాబట్టి రెండు నాటికి మేము పదేళ్ల ప్రవే అని చెప్పి అది కార్యక్రమం చేశాము భవిష్యత్తు ప్రణాళిక అంటే మాకు ఒక లక్ష్యం ఉంటుంది మాకు ప్రణాళిక రాసుకున్నాం మేము ఆ రాసుకున్నటువంటి ప్రణాళికకు అనుగుణంగా అంటే మౌఖిక కళల్ని సమన్వయం చేయడం కొత్త రచయితలను గుర్తించడము సాహిత్యంలోకి తీసుకురావడం వారిని మరింతగా మెరుగుపరచడం అట్లా వాళ్ళ రాయడం ఆసక్తి ఉన్న వాళ్ళకి చాలా అంతరంగంలో కల్లోలం అలజడి ఇదంతా ఉంటుంది అంటే దాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు దానితో అడ్రస్ చేసుకునేలాగా మనం సంభాషణ చెయ్యడం వాళ్ళతో కొన్ని వర్క్ షాప్స్ నిర్వహించడం ఇవన్నీ చేస్తూ వచ్చాము ఇవి భవిష్యత్ స్కూల్ రేడియో పిల్లలు కూడా కథలు అవన్నీ రాస్తూ ఉంటారు వాళ్ళది కూడా పబ్లిష్ చేసాము సో మీది విన్నాక పిల్లల్లో కూడా చాలా ఉత్సాహం వచ్చి ఉంటుంది రాయడం అనేది చిన్నప్పటి నుండే పిల్లలు యువత మొదలు పెడుతుంది రాయడంతో వాళ్ళలో అన్ని రకాల వికాసం అనేది కలుగుతుంది ఎందుకంటే చదవడంతోనే రాయడం అనే దానికి బీజం పడుతుంది విషయ పరిజ్ఞానం తెలుసుకుంటారు సొంతంగా నేర్చుకుంటారు నేర్చుకున్న దాన్ని మళ్ళా పేపర్ల పైన లేదు వాళ్ళ మనసులో మీరు అన్నట్టు అలజడిగానివ్వండి ప్రశాంతంగా కూర్చోలేరు కదా సో వాళ్ళు మళ్ళా తిరిగి వాటిని అన్నిటినీ రాస్తున్న క్రమంలో పిల్లల్లో సృజనాత్మకత అది జోడైనప్పుడు వాళ్ళలో మంచి రచయితలు కళాకారులు అంటే కళ కళల లక్ష్యం లలిత కళలు అన్నిటి లక్ష్యం కూడా అంటే సామాజిక బాధ్యత సరే వేరే టాపిక్ కాబట్టి అది పక్కన పెడితే కళలు వాళ్లలో ఉండేటువంటి ఆ అంటే ఒక స్ట్రెస్ బస్టర్ లాగా కూడా అంటే ఒత్తిడిని విడుదల చేయడానికి కూడా వాళ్ళకి ఉపయోగపడతాయి ఒక చదవడం గాని రాయడం గాని లేదా సంగీతం గానీ ఇటువంటివన్నీ కూడా కాబట్టి ఏదో ఒక ఉండాలి మనిషికి కళ లేకుండా పూర్తిగా మెటీరియలిస్టిక్ గా ఉండడం కన్నా కూడా ఏదో కళలో ప్రావీణ్యత సంపాదిస్తే అవి జీవితం మలుపుల వద్ద ఉపయోగపడతాయి తప్పనిసరిగా ఏదో కళలో ప్రావీణ్యత ఉన్నటువంటి వాళ్ళు జీవితాన్ని జాగ్రత్తగానే హ్యాండిల్ చేస్తారు ముఖ్యంగా కళలు శాస్త్రం ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఇంటర్ లింక్డ్గా ఉన్నాయి సో మనం ఒకదాన్ని పట్టించుకోకుండా ఇంకొక దానిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టయితే మనం జీవితంలో ఎదురయ్యే సమస్యలు కానివ్వండి సంఘటనలు కానివ్వండి వెంటనే రియాక్ట్ అయిపోయి తట్టుకోలేకుండా అవుతుంది ఒత్తిడికి లోన్ ఒక అనుభవం అంటారు అనుభవపూర్వకంగా మనం చెప్పొచ్చు కదా అవును అవును తప్పనిసరిగా అంటే శాస్త్రం అనేది కంపల్సరీ జీవితానికి అవసరమైంది సైన్సు ఇవంతా కాబట్టి అది మనం నేర్చుకుంటామా నేర్చుకోమా ఇప్పుడు నన్ను నేను ఫోన్ వాడను నాకు సైన్స్ ఇష్టం లేదా అని ఎవరో అనవు సైన్స్ అనేది తప్పనిసరి అవసరము అట్లాగే కళలు నిత్య రోజువారీ జీవితానికి అంటే తిండి నిద్ర ఆహార అది వాటికి కళలు అవసరం లేకపోవచ్చు కానీ మనో వికాసానికి మానసిక వికాసానికి మాత్రం కళలు తప్పనిసరిగా కావాలి సైన్స్ అయితే నిత్య జీవితం అవసరం కదా సైన్స్ అనేది అంటే కళల్ని కూడా సైన్స్ తో మీరు అన్నట్టు అంటే వాటి రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది అవసరం బాగా సో మనకి మెయిన్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే ప్రపంచం అంతా కూడా కోవిడ్ నైన్టీన్తో బాధపడుతూ ఉంది సో ఇప్పుడంతా స్ట్రెస్ దాని తర్వాత డిప్రెషన్లు ఇలాంటి వాటికి అన్నిటికీ లోన్ అవుతూ ఉంటుంది సామాజిక వ్యక్తిగత స్థాయిలో కానివ్వండి సో ఇట్లాంటి పరిస్థితుల్లో మానసిక భావోద్రేకాలకి మానసిక శాంతికి కూడా మనకి కళలు అనేవి ఏదో ఒక స్ట్రెస్ ఫస్ట్రెస్ ఉండాలి అని చెప్పి అనుకుంటున్నాను మా విద్యా విధానం కూడా వెయిట్ అసలు ఇప్పుడు కాలేజెస్ లో చూస్తే ఆర్ట్స్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లా అస్సలు కాలేజెస్ లో లేవు నేను విశాఖపట్నం తీసుకుందాము ఇక్కడ అసలు బిఏ ఆర్ట్స్ అస్సలు లేదు ఒక్క కాలేజీలో ఉన్నట్టుంది అంతే సైన్స్ మ్యాథమెటిక్స్ కంప్యూటర్స్ ఇస్తున్న ఇంపార్టెన్స్ ని ఆర్ట్స్ కి ఇవ్వట్లేదు ఇప్పుడు న్యూస్ పేపర్స్ చదివి పాలిటిక్స్ వచ్చినట్లు గాను లేకపోతే ఆ మనం షేర్ మార్కెట్ చూసి ఎకనామిక్స్ వచ్చినట్లు గాని కాదు అసలు వాటిని ఒక ప్రత్యేకమైన శాస్త్రాలుగా చదవడం అనేది తగ్గిపోతే ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు మరి అసలు అది చాలా చాలా రోజుల నుంచి కూడా ప్రభుత్వాలు పూర్తిగా దాని మీద సీతకాన్ని వేసే మాత్రం అది మారాలి మారాల్సిన అవసరం అయితే ఉంది బహుశా సమాజం మారుస్తుంది ఇట్లాంటి వచ్చినప్పుడు చాలా మారుతాయి నాకు నా ఎస్టిమేషన్ ప్రకారం తర్వాత ఈ లాక్ డౌన్ ఇవన్నీ ఎత్తేసి మళ్ళీ మనుషులు మామూలు జీవనాల్లోకి వెళ్లే ప్రాసెస్ లో చాలా చిన్న చిన్న కమ్యూనిటీస్ గా గ్యాదర్ అవడాలు అంటే చాలా చిన్న కమ్యూనిటీస్ వాల్యూస్ ని ఇంకా బాగా గుర్తిస్తారేమో మనుషులు అని నేను అనిపిస్తుంది అంటే మానవ సంబంధాల పట్ల మరింకొంచెం ఎక్కువ భద్రంగా ఒక కాలనీ ఉంటే ఆ కాలనీ వాళ్ళ మధ్య మరింత రిలేషన్స్ పెరిగే విధంగా అట్లా చిన్న చిన్న లోకలైజ్ అవుతాయి పరిస్థితులన్నీ అని అనిపిస్తుంది ఎందుకంటే ఈ యూనివర్సల్ గా ఉండేటువంటి విపరీతమైనటువంటి ర్యాప్ అవుట్ వల్ల భవిష్యత్తులో ఇంకా కొంచెం ఎక్కువ సమస్యలే ఉంటాయి కాబట్టి లోకలైజ్ స్థానికతకి ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది అంటే లోకల్ గా ఉండేవి లోకల్ ఉత్పత్తులు లోకల్ గా ఉండే అనుబంధాలు ఈ స్థానియమైనటువంటి వాటికి ఎక్కువ వాల్యూ పెరుగుద్ది అసలు దానినే ఎక్కువ అందరం డీసెంట్రలైజ్ అనవచ్చు పవర్ పవర్ పవర్ రీచ్ చెప్తే డీసెంట్రలైజ్ కావడం అయ్యే ప్రాసెస్ అయితే మొదలవు కోవిడ్ గందరగోళం తర్వాత మీరు స్కూల్ రేడియోకి వచ్చి రచయితగా ఉద్యమకారినిగా దాంతోపాటుగా సామాజికవేత్తగా మీ అనుభవాలని తర్వాత మీ ఆలోచనల్ని పంచుకున్నందుకు మీకు చాలా ధన్యవాదాలండి నేను కూడా మీ అందరితో ఇట్లా మాట్లాడినందుకు ప్రధానంగా విద్యార్థులని యువతని ఇంకా ఇతర మిత్రులు అందరితో ఈ ఏకపక్ష సంభాషణ అది కానీ శ్రోతలుగా అటువైపు వారు వింటూ ఉంటారు కాబట్టి పరోక్ష సంభాషణ ఇది సో నాకు ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు థ్యాంక్ సో మచ్ అండి